చించజాపర ప్రయోగ పంచజన శబ్దస్థ దృశ్యతే పంచజన అనే పదాన్ని పట్టుకుని దాన్ని యోగం వద్దు రూఢి చేసేసి ఆ రూఢి జన సముదాయములకు వర్తి అన్నట్టుగా వీళ్ళు వ్యాఖ్యానం చేస్తున్నారు దేవతలు పితరులు వాడు కూడా జనులేగా లేకపోతే వర్ణములంటే జనులు కాబట్టి రూఢిని పట్టుకుని జన సముదాయములకు అన్వయిస్తుంది అని వీళ్ళు వ్యాఖ్యానం చేస్తున్నారు ఇలా చేయడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే ఓ మంత్రం ఉంది యత్ పాంచజన్య విష పాంచజన్యయా అంటే తృతీయ యొక్క వచనం విష కూడా అటువంటిదే విట్ అని ఒక శబ్దం ఉంటుంది శకాంత శబ్దం కానీ తృతీయ యొక్క వచనం విష అని ఉంటుంది విట్ విషం విష విష విగ్భ్యాం విగ్భి అని ఉంటుంది విష విట్ అంటే అర్థం ఏంటో తెలుసిన మనిషి అని అర్థం కాబట్టి విష మనిషి చే ఇంకేదో ఉంటుంది ఆ మంత్రంలో ఎటువంటి మనిషి పాంచజన్యయా పంచజన సంబంధము గల మనిషికే అని మంత్రంగా కనపడుతున్నాం దీన్ని బట్టి పంచజన శబ్దము మనుష్య సముదాయమునకు ప్రయోగిస్తారు అని స్పష్టమైంది కదా కాబట్టి పంచజన శబ్దం అనేది ఒక్క పదము రూఢి పదము అది జన సముదాయమునకు అన్వయిస్తుంది అని మనకి స్పష్టం అవుతోంది ఆ ప్రయోగాన్ని బట్టి కాబట్టి ఆ దృష్టితో చూసినట్లయితే ఇంతకుముందు పైన చెప్పిన రెండు వ్యాఖ్యానాలు సరిపడుతున్నాయి ఓకే తత్పరిగ్రహేపీ కశ్చిత్ విరోధ కాబట్టి ఇప్పుడు మీరు ఆ ఇతరులు చెప్పిన ఆ వ్యాఖ్యానాలు రెండింటినీ స్వీకరించినా కూడా ఈ అధికరణంలో విరోధమేమీ ఉండదు ఎందుకంటే ఈ అధికరణం యొక్క లక్ష్యం ఏమిటంటే సాంఖ్యులకి ఏమీ సంబంధం లేదు మంత్రంతో అని చెప్పడమే కాబట్టి సాంఖ్యులు వైదికులు కాదు అని చెప్పడమే ఇక్కడ తాత్పర్యం అంతే తప్ప మీరు ఆ అర్థం చెప్పినా ఈ అర్థం చెప్పినా లేదా బాలరాయణుడు చెప్పినట్టుగా వాక్య శేషంలో ఉన్న ప్రాణాదులు ఐదు అని తీసుకుంటే అది ప్రథమ అది ఉత్తమోత్తమైన పక్షం అది కాకుండా ఇంకెళ్ళలో ఇలాంటి వ్యాఖ్యానాలు చేసి ఉన్నారు వాళ్ళ వ్యాఖ్యానాలకి సపోర్టుగా పంచజన శబ్దాన్ని జన సముదాయానికి అర్థం చెప్పే సందర్భాలు కూడా మంత్రం కూడా కలదు కాబట్టి మీరు ఆ అర్థం తీసుకుంటాము అంటే తీసుకోవచ్చు ఇది ఐదర్ కేస్ మొత్తం మూడు పాజిటివ్ కేసు నాలు త్రీ కేసెస్ ఒక అంశం మాత్రం స్పష్టం అదే ఆచార్యస్థు పంచేస్త ప్రతీతి పరతయాదో వాక్య శేషాత్ జర మీరు మూడు అర్థాలు ఉన్నాయి ఏ అర్థమైనా మీరు తీసుకో మరి ఆచార్యుడు ఆచార్యుడు వ్యాసుడు అనుకోకూడదు బదరాయిని అనుకోండి మన వాళ్ళు ఏమంటారంటే వ్యాసుడు అంటారు ఏం చేశారంటే ఒక క్లస్లో పడేసరికి తీసుకెళ్ళి నువ్వు వేద భాష్యం ఉందనుకోండి విద్యారంగ భాష్యం నువ్వు మీరు రాజమండ్రి జరిగినకోండి అక్కడ విద్యారంగ్య భాష్యం అవడం జరుగుతుంటూ ఉంటారు పండితుల వీళ్ళు విద్యారంగ్య భాష్యం పాఠం చేస్తున్నారండి వీళ్ళు ఈయన ఆ వాళ్ళు విద్యారంగ్య భాష్యం జరుగుతున్నారండి అంటారు పండితులు అలాంటి పదప్రయోగం జరిగారు వాళ్ళు చదివి భాష్యం విద్యారంగ భాష్యం కాదు సాయన భాష్యం దానికి రాసింది సాయనాచార్యులు విద్యారంగం కాదు విద్యారంగుడు వేద మంత్రాలకి భాష్యలో వేయలేదు ఆయన పంచదృషీ మొదలైన వేదాంత గ్రంథాలు రాసలేదు వీళ్ళు ఏమంటారు ఆ విద్యార్ంగుడే ఈయన ఈయనే ఆయన అంటారు అలాగే కాదు సాయిడు విద్యారంగుడు వేరు వేరు సాయిడు బోజన గృహస్థుడై ఉంటాడు విద్యారంగుడు సన్యాసి వాళ్ళిద్దరు బ్రదర్స్ అని ఒక ప్రతీతి ఏకకాలీ మీద బ్రదర్స్ అని బట్ ఎవరు కొంచెం హిస్టారిక్ సెన్స్ కూడా పెట్టుకోవాలి కానీ అలా కలగాకూడదని చేసి పెట్టకూడదు నేను పెడితే పోడం నష్టమే అంతా నష్టమే ఎందుకంటే సాయన భాష్యం అంతా కర్మకాండ కామ్య కర్మలు అంతా కొత్త ఏమంటే విద్యారణ స్వామి చెప్పే వేదాంతం అంతా కేవల వేదాంతం కర్మమే ఆయన త్రోచిస్తుంది దానికి సమన్వయం ఏడవాల్సింది మళ్ళీ అదో ఇది వేరది వేరు అనే గ్రహిస్తే సరిపడుతుంది అలాగే వ్యాసుడు అన్నీ వ్యాసుడే ఇది వ్యాసుడే అది వ్యాసుడే అది వ్యాసుడే నిన్న కాక మనం వచ్చిన ప్రకాపురం పంచారామక్షేత్ర మహాత్మ్యం కూడా వ్యాసుడైరాశంటే అలా ప్రతిదీ వ్యాసుడైరాశైడ్ అంటూ ఉంటే మన బోరపేట మైసమ్మ గుడి కట్ట మైసమ్మ దేవాలయ చరిత్ర కూడా వ్యాసుడైరాశైడని అలా మొబైల్ గుడితే అది ఎక్కడికి తెలియనది వీళ్ళు ఎలా చెప్పరు కదా ఒక ఆవ్యాసుడే అందరికీ అదే వ్యాసుడు ఆయనే వేదాలు నాలుగు ముక్కలు నాలుగు భాగాలు చేసిన వాడు ఆయనే భాగవతం రాసిన వాడు ఆయనే భారతం రామాయణాన్ని మాత్రం అంత లేదా అందుకు సంతోషంగా కాబట్టి అలాగా అలాగే ముద్దలు చేసిన అక్కడ ప్రాపర్ సెన్స్ లేకుండా తయారవు ఇది వ్యాసుని సూత్రాలు కావు బాదరాయణ మహర్షి యొక్క శంకరాచార్యులు ఎక్కడ వ్యాసపదాన్ని ప్రయోగించలేదు బాదరాయణ అనే అన్నారు అని కూడా వచ్చింది మనం అనుకున్నాం కూడా మాట బాధ్యత ఉంది కాబట్టి ఆచార్యస్తు బాదరాయణాచార్యులైతే ఆయన అభిప్రాయం ఏమిటంటే సాంఖ్యులు చెప్పే ఇరవై ఐదు తత్వములకు ఇక్కడ ప్రవేశము లేదు అని అంత మాత్రమే ఆయన అభిప్రాయం ఆ అభిప్రాయంతో ఇక్కడ ఐదు ఐదు ఇరవై ఐదు పంచవింశతి తత్వములు సాంఖ్యులు కాదు అని చెప్పే ప్రయత్నంలో మరి ఏదో కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కనుక ప్రాణాదయ వాక్యశేషాత్ అని అన్నాడు ఆయన తాత్పర్యం ప్రాణాలు మాత్రమే అని చెప్పడం కాదు ఆయన తాత్పర్యం నీ ఇరవై ఐదు మాత్రమే కాదు అని చెప్పడమే ఆయన అభిప్రాయం అక్కడ ఒక సూత్రం పూర్తయితే ఇంకా చిన్న పేచీ ఒకటి ఉంది ఆ పేచీని సెటివ్ చేసేస్తే ఈ అధికరణం పూర్తయితుంది ఆ పేచీ ఇప్పుడు పూర్తి చేసేస్తుంది ఆ పేచీ ఏమంటే జ్యోతిషైకే సత్యే బృహదారణ్యకోపనిషత్తు నుంచి మంత్రం వచ్చింది మనం మొత్తమ ప్రారంభంలోనే పంచపంచ జనా అన్నప్పుడు ఎస్ పంచపంచ జనా ఆకాశ ప్రతిష్ఠిత అక్కడి విషయవాక్యం ఈ విషయవాక్యం అక్కడి నుంచి వచ్చింది బృహదారంనిషత్తుంది బృహదారంపనిషత్తులో రెండు పాఠాలు ఉన్నాయి రోజారణ గోపనిషత్తు ఏ వేదం నుంచి వచ్చింది శుక్లయోజుర్వేదం నుంచి వచ్చింది శుక్లయోజుర్వేదంలో మళ్ళీ రెండు పాఠాలు కాన్వ శాఖ మాధ్యంజిన శాఖ ఈ బ్రాంచ్ లేదు ఆ బ్రాంచ్ లేదు వెరీ వేరు డీఎంకేలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అలాగే బ్రాంచెస్ ఉంటాయి అన్నా డీఎంకే వేరు కరుణానధి డిఎంకే వేరు వాళ్ళందరూ ఒకటే పుట్ట మళ్ళీ అయినప్పటికీ వేరు వేరు అలాగే అంతా ఒకటే బృహదారణ్య ఉపనిషత్తు దృష్టాంతం నేను గుడ్స్ అండ్ చేసే నాకు మీ రావు ఒక అభిప్రాయం కోసం చెప్పాను దృష్టాంతం కేవలం ఇంతే ఇలా బ్రాంచెస్ ఉంటాయని చెప్పడం అదే అభిప్రాయం సో బృహదారణ్యోపనిషత్తు కాణ్మ శాఖ వేరు మాధ్యంజాఖ వేరు ఈవెన్ ఈశావాస్యంలో కూడా ఉంది ఈశావాస్య్య భాష పాఠం చెప్పినప్పుడు ఈ మంత్రంలో కానువ శాఖ ఇలా ఉంది మాధ్యంధన శాఖ అలా ఉంది చిన్న మార్పు ఇక్కడ శంకర భగవత్పాదు కాన్వ శాఖానుసారి వ్యాఖ్యానం చేశారు మాధ్యంధన శాఖ ప్రకారం ఆయన చేయలేదు ఎందుకంటే ఆయన చదువుకున్నది కానువ శాఖ గొనుక అని ఇలాంటి మాట్లాడవో విషయ స్లోపనిషత్ నేను చెప్పుకుంటాను అలాంటి అలాంటి తేడాలు ఉన్నాయి ఇక్కడ ఈ వాక్యశేష్టలో ఐదు అన్నం చూశారా ఈ ఐదులో ఏమైందంటే ఒక శాఖలో మీకు మొత్తం అంతా చెప్పేస్తున్న కథ ఇంకా తర్వాత చదువుకుంటూ పోవచ్చు ఒక శాఖలో ప్రాణ అని మొదలుపెట్టి ఐదు శక్తి స్పష్టంగా రాశాను ఇంకో శాఖలో ప్రాణ మొదలుపెట్టి నాలుగే కనపడుతున్నాడు నాలుగు సమస్య పంచజన శబ్దాన్ని బట్టి నాలుగు సమస్య లేదు పంచజనులు నలుగురు తూర్పు ద్రావిలో దక్షి దక్షిణాను ఉన్నట్టుగా మంచి జనంలో నలుగురు ఉండొచ్చు సమస్య కాదు కానీ పంచపంచ ఉంది కదా ఐదు ఉండాలి ఈ నాలుగుతోటి ఎలాగని వ్యవహరించడం ఇంకా నాలుగే కనబడుతున్నాయి మాకు అంటే చూడు ఆ చుట్టుపక్కల ఇంకోటి ఉందేమో వెతుకు అంటే మాకు ఏమి ఉన్నట్టుగా సరిగ్గా అక్కడ జ్యోతి అని ఒకటి ఉంది ఆ అది పెట్టితే ఐదు ఇప్పుడు ఆ సూత్రం చూడండి ఏకేశాం ఏకేశాం అంటే ఒక శాఖ వాళ్ళకి అన్నే అసతి అంటే ఇంకో శాఖలో ప్రాణంతో మొదలుపెట్టి చెప్పిన ఐదులో అన్నం ఒకటి ఆ అన్నం ఈ శాఖలో లేదు అన్నం మాట ఇక్కడ లేదు ఈ శాఖలో అన్నం అనే మాట్లాడలేదు అంటే నాలుగు అప్పుడు ఏం చేయాలి మరి ఐదు అనేది కుట్టాలి కదా జ్యోతిష జ్యోతిషేం ఉంది అది పెట్టుకో ఆ జ్యోతిష్తో ఐదు సెన్స్ అని నింపుకో అది సూచన ఏకేషాం అంటే ఒక శాఖ వాళ్ళకి అన్నే అసతి ఐదింట్లో అన్నమనే పదం లేకపో లేదు కనుక లేకుండగా అంటే లేకపోతూ ఉంటే నాలుగు అయ్యాయి అనే మాట కనబడుతుంది అది పెట్టేసుకుంటే ఐదు అయిపోతుంది అనే ఐదు సెన్స్ అని చెట్లు చేస్తే రోజు ప్రాణాదయ పంచజనా మాధ్యందినా ఏ అన్నం ప్రాణాదిషు వామనంతి మాధ్యనులు ప్రాణాదిషు అనే సూత్రకారుడు అన్నాడు ప్రాణముతో మొదలయ్యేవి ప్రాణ అని మొదలుపెట్టి చెప్పారు దాంట్లో అన్నం అనే మాట మీకు మాధ్యం శాఖలో కనబడుతుంది సో అక్కడ ఆ లిస్ట్ అంతా ఆ మంత్రం ఎదుర్కొండా లేదు నా దగ్గర ఉంటే చెప్పు ఉండేవన్నీ మొత్తానికి ప్రాణ అక్కడ అంతకుముందు అవి ఏమిటో చెప్పార ఆయన ప్రాణ చక్షు శ్రోత్రం అదే అదే నేను దానికోసమే చూస్తున్నా అది ఎక్కడ వచ్చింది రాణ చక్షు అన్నహ అన్నం అని అలాగొచ్చిందండి వాక్సిన్ బట్టి వచ్చింది అనుకంగా అనుకంగా శ్రద్ధతో ఉంది అది ఇదేండి ప్రాణస్య ప్రాణం ఉత చక్షు సు స్తోత్ర స్తోత్రం అన్నస్యా అన్నం మనసో మన అని చెప్పారు అదే ఐదు అంతే ఈ ఐదు ఈ ఐదు చెప్పారు చెప్పారు ఇది మాధ్యంజన శాఖ వాళ్ళు కూడా పెట్టి ఐదు సక్రమంగా కనపడుతున్నాయి మాధ్యంజన శాఖలో ఐదు అన్నంతో కలుగుతుంది పంచజనులు ఐదు సెటిల్ అయ్యాయి కాన్వానా ప్రాణ కథం ప్రాణాదయ పంచజనా భయం ప్రాణాదిషు నామనంతి సరే మాధ్యాంజనులకు ప్రాణస్య ప్రాణ చక్షుషష్ చక్షు స్తోత్రస్సుత్రం మనసో మన అన్నస్యాన్నం ఐదు కుదిరే ఈ మాధ్య మాధ్య శాఖ వాళ్ళకి కానున్న శాఖ వాళ్ళ దగ్గరికి వచ్చేటికి వీళ్ళ మంత్రాలు ఎలా ఉందో తెలిసిన వీళ్ళ పాఠం మనసో వీళ్ళ స్తోత్రస్సుత్రం చక్షుషష్ చక్షు మన ప్రాణస్య ప్రాణ మనసో మనహ అని అయిపోయింది అన్నశ్యాన్నం అనేది లేదు నాలులే ఉన్నాయి మరి ఇప్పుడు ఏం చేస్తారు పంచ పంచ దినా అన్నది కుదరదు కదా వాడు అన్నమును ప్రాణాదులయంలో అంటే ప్రాణముతో మొదలైన లిస్టులో అన్నాన్ని వాళ్ళు చెప్పట్లేదు అంటే వాళ్ళ మంత్రంలో లేదా ఇక్కడ ఏం చేయాలి నాలుగే అయ్యాయి కదా అత ఉత్తరం పఠతి ఇందువలన ఆచార్యుడు సమాధానాన్ని చెప్తున్నాడు ఏమని జ్యోతిషైకేశామసత్యే అసత్య పికాన్వానా అన్నే జ్యోతిషాం పంచసంఖ్యాేత కాణ్వానాం అన్నే అసక్తి కాణ్వశాఖ వాళ్ళకి అన్నము లేదు కరెక్టే అయినప్పటికీ జ్యోతిష్తో అంటే జ్యోతిష్ జ్యోతిషి అని పెట్టుకో సో ఇక్కడికి ఎన్నో వచ్చాయి అక్కడికి చక్షు శ్రోత్రం మన ప్రాణం మొదటిది ప్రాణ చక్షు స్తోత్రం మన అన్నం అన్నం లేదు వాళ్ళకి నాలుగే జ్యోతిషి అనిపించా ఐదు అవుతుంది ఎందుకు ఐదెందుకు కొన్ని నాలుగు దగ్గర ఆపేయొచ్చు కదా అంటే వాళ్ళు చత్వర పంచజనాహ అంటే నాలుగు దగ్గర ఆపేయచ్చు వాళ్ళు కూడా పంచపంచ జనాహమే అనుకున్నారు కానీ వాళ్ళ పాఠం చత్వర పంచజనాహం అంటే సమస్యకు ఉండేది కాదు కానీ వాళ్ళ పాఠం పంచపంచ జనాహమే ఉండేది ఇది వాక్యశేషణలో మాత్రం అన్నం నిలబడతలేదు తేతిహి స్ పంచనా పూర్వస్ మంత్రే బ్రహ్మస్వూపణయ్యోతిరీయే తేవాజ్యోతిషా జ్యోతి కీలక కెపి ఆ కాణశాఖవాడా ఎస్మిన్ పంచపంచజనా దీనికి దానికి తేడా ఏంటంటే కాన్వ శాఖ వాళ్ళు చెప్పేది పరబ్రహ్మయే మాధ్యమిక శాఖ వాళ్ళు చెప్పేది పరబ్రహ్మయే ఈ ఉపనిషత్తు ఏమండి ఆ పరబ్రహ్మని ఎలా చెప్పారంటే ఐదు పంచజనులను చెప్పి ఆ పంచజనుల వెనక్కాలన్న మూలతత్వము పరబ్రహ్మ అని చెప్పడం ఈ శాఖ అయినా ఆ శాఖ అంటే ప్రాణము మనస్సు చెప్పడం దీనికి తాత్పర్యం కాదు దానికి తాత్పర్యం కాదు ఐదు పెట్టుకుని ఐదుకి మూలంలో ఉన్న తత్వము పరమాత్మ అని చెప్తున్నారు మాధ్యంజన శాఖ వాళ్ళని తీసుకోండి వాళ్ళు ఏమన్నారు జస్విన్ పంచపంచజనా అని మొదలుపెట్టారు ఏ పరమాత్మ ఎందు ఐదు పంచజనులు నిలిచి ఉన్నవో అని అన్నారు ఎవరు రా ఈ పంచజనులని ముందుకు వెళ్తే చక్కగా ప్రాణస్సు ప్రాణం మన సో మన శుక్రస్సు చుక్ర స్తోత్ర స్తోత్రం అన్న శ్యాన్నం అని ఐదు చెప్పేశారు కాబట్టి సమస్య లేదు అయిపోయింది సమస్యల్లా మీకు కాంగ శాఖలో వచ్చింది ఎందుకని వీళ్ళు పరబ్రహ్మ చెప్తున్నారు ఎలా చెప్తున్నారు యస్విని పంచపంచజనా ఏ పరబ్రహ్మ ఎందు ఐదు పంచజనములు నిలిచి ఉండవో అని చెప్పాడు ఓహో అలాగా ఎవరబ్బా ఐదు పంచజనులు అని ముందుకు వెళితే ప్రాణస్య ప్రాణ ఒకటి చక్షు శ్రోత్రం మనహారిది రాగింది అన్న స్థ్యాన్నం అనే క్రేజ్ లేదు నాలుగే ఉన్నాయే ఇక్కడ ఇప్పుడేం చేయాలి అంటే దానికి ఉపాయం కొంచెం ముందు వెనక చూసుకో ఇంకా వెనక ఇంకేం లేదండి బాబు నా ఇక్కడికి అయిపోయింది ప్రకరణ మరి వెనక వెళ్తే ముందు ఏమైనా ఉందేమో చూ ముందుకు వెళ్తే ఎస్మిల్ని కొంచెపంచనా కనపడిందండి మంచిదే కదా దాని గురించాక ఈ చెక్ కూడాను ఇంకొంచెం ముందుకు వెళ్ళు వెళ్తే అక్కడ జ్యోతిషాం జ్యోతి అని ఉంది కరెక్ట్ గా ప్రాణస్య ప్రాణ చక్షు చక్షు మనసో మన అన్నట్టుగానే జ్యోతిషాం జ్యోతిహనుంది అది కూడా పరం బ్రహ్మయ్యే యత్ జ్యోతిషాం జ్యోతిష చెప్తున్నది పరం బ్రహ్మ గురించే కాబట్టి ఏం చేస్తా ఉంటే ఆ జ్యోతిషాం జ్యోతిషిని జంప్ చేయించు మండు కప్పులు తీ ఉంటారు కప్ప గంతు అది ఎస్వన్ పంచపంచ జనాహ మంత్రం దాచేసేసి ఈ ప్రాణస్య ప్రాణ దగ్గరికి పట్టుకురాదాన్ని పట్టుకొచ్చి ఐదు సంఖ్యని పూజించుకో మరి వాక్యశాస్త్రం అంటే మనమే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రాణస్య ప్రాణ దేనికోసం దేని గురించి చెప్తున్నారు ప్రాణస్య ప్రాణ ఏమిటి బ్రహ్మ దక్షిణశత్రు ఏమిటి బ్రహ్మ అది వెనక్కి వెళ్తే జ్యోతిషాం జ్యోతిషి కూడా బ్రహ్మయే కాబట్టి అదే బ్రహ్మ మరో టాపిక్కి శ్రు ఇక్కడ పెట్టలేదు కనుక అలా పూజించుకోవాలి ఎప్పుడు కూడా సంఖ్యకి తేడా రాకూడదు సంఖ్య శృతి సంఖ్య చెప్తుంది ఆ సంఖ్యని మీరు ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు మృత్యుర్ధావతి పంచమ ఇది అని ఉంటుంది మృత్యుదేవత పరిగెడుతోంది పరిగెట్టడం ఏంటంటే చాలా పనులు ఉంటాయి మృత్యుదేవతకి అక్కడ అక్కడ అక్కడ చాలా పనులు చేయాల్సి అని చెప్తే సరిపడుతుంది మంత్రం అలా చెప్పలేదు మంత్రం రైత్రీయంలో ఏమృతుంది పంచమ ఐదవ మృత్యు ఈ ఐదవది ఏంటండి మృత్యుదేవత ఐదవది అంటే ఇంకో నాలుగు ఉండాలి పైన ఉన్నా లేదో చూసుకోవాలి లేదు భీషాస్మాత్ వాతస్కోవతే భీషోదే త్రిసూర్య భీషాస్మాదనిశ్చే నిశ్చ నాలుగదు ఇది ఐదోదేవి సంఖ్యని అక్కడ ఐదుకి ప్రత్యేకత ఏమి లేదు అయినా కూడా సంఖ్యను సరిపెట్టాలి ఎందుకంటే మంత్రంలో పంచమహ అనే మాట వచ్చింది కనుక అలాగే ఇక్కడ కూడా పంచాన్ని వచ్చింది కనుక సంఖ్యను సరిపెట్టాలి అదే టాపిక్కు చెందిన దాంతో కాబట్టి తద్దేవా జ్యోతిషాం జ్యోతి దేవాహ దేవతలు జ్యోతిషాం జ్యోతి ప్రకాశ కూడా ప్రకాశం ఇచ్చేటువంటి తత్ ఆ పరబ్రహ్మను ఇలా ఉపాసిస్తున్నారు ఇలా ఉంది ఆ జ్యోతి పదాన్ని ఇక్కడికి పట్టుకొచ్చేసి అయితే చేసుకోవాలి కథం పునః ఉభయమీల్యవత్ ఇదం జ్యోతి పక్ష్యమానం సమానమంత్రకత్యా పంచసంఖ్యయా కంచిద్ధ్యేతి ప్రశ్న ఎవరంటే అక్కడ రచన అలా ఉంది తద్దేవ తద్దేవా జ్యోతిషాం జ్యోతి జ్యోతిష్లకు జ్యోతి అయినా పరమాత్మను దేవతలు ఉపాసిస్తున్నారు ఎస్ పంచపంచ జనా ఏమేందైతే ఐదు పంచజనులు నిలిచి ఉన్నవో ప్రాణస్థ ప్రాణ చక్షుషు అని ane కాణ అని మాధ్యంజన శాఖ మాధ్యంజన శాఖ మాధ్యంజన శాఖలో జ్యోతిషాం జ్యోతిషి ఉంది పంచపంచజనా ఉంది ప్రాణస్య ప్రాణంబన్ ఉంది ప్రాణస్య ప్రాణంమన అన్నస్యాన్నంతో ఐదు సరిపడ్డాయి అక్కడ మీరేం చేసే ఈ జ్యోతిషాం జ్యోతిషి మాట ఎత్తనే ఎత్తట్లేదు దాన్ని దాని గురించి పట్టించుకోవట్లేదు దాన్ని అలా వదిలిపెట్టేసాడు పంచజనాహ ఐదు సరిపడ్డాయని సర్దుబాటు చేస్తుంది మళ్ళీ కానువ శాఖలోకి రండి కానువ శాఖలోకి వస్తే మళ్ళీ జ్యోతిషాం జ్యోతిషి ముందు వచ్చింది తర్వాత పంచపంచ జనాహ వచ్చింది తర్వాత ప్రాణస్థ ప్రాణ వచ్చింది అక్కడ అన్నం నిలబట్టం లేదు నాలుగే ఉన్నాయి కాబట్టి ఈ జ్యోతిషా జ్యోతిషే అక్కడ పెట్టింది ఇప్పుడు ఒకే వేదం ఇంకే శాఖాభేదం తప్పిస్తే ఒకే వేదం ఆ ఒకే వేదంలో ఒకే మంత్రాన్ని గురించి మీరు వ్యాఖ్యానం చేస్తున్నారు ఇస్లింగ్ పంచపంచ ఒకే మంత్రాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు ఇప్పుడు వేరు వేరు వేదాలైతే ఏదో అక్కడ అలాగా ఇక్కడ ఎలాగా ఒకే వేదం కొన్ని వే ఒకే వేదంలో ఈ మంత్రమో ఆ మంత్రమో ఉన్నప్పుడు ఈ మంత్రం దగ్గర ఇలా చెప్పి ఆ మంత్రం దగ్గర అలా చెప్పామని మీరు అనుకోవచ్చు తప్పు కానీ ఒకే వేదం శాఖాభేదమే తప్ప వేదం ఒక్కటే మంత్రం కూడా ఒక్కటే దాంట్లో కాన్వ శాఖ దగ్గరికి వచ్చేప్పటికీ అన్నంతో కలిపి నైలు అనుకున్నారు అక్కడ ఉన్న ఏం మాట్లాడటం అది మాధ్యమైన శాఖ మళ్ళీ కానువ శాఖ దగ్గరికి వచ్చేప్పటికీ మాత్రం అదే మంత్రం దగ్గర ఎవళ్ళు రా పంజనులు అంటే ఈ నాలుగు ఆది ఒకటి అని చెప్తున్నారు అలాగే మీరు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చారా ప్రశ్న అర్థమైందండి ఈ విచారం ఇలాగే ఉంటుంది ఈ విచారంలో ఊహలు వే ఉండవు అక్కడ ఉన్న వస్తుస్థితిని మనం స్టడీ చేయడం ఉంటుంది మనం ఊహలు ఊహించుకుంటూ కూర్చోవడానికి కథలు చెప్పుకోవడానికి కొన్ని కొచ్చి కలిగినది అలా ఉండే మంత్రంలో మీరు ఇలా ఎలా చేయగలుగుతారు ఇప్పుడు చూడండి కథం పునః మీరు ఎలా చేస్తారు ఉభయ శాంతి వాళ్ళకి సమానంగా ఉండే మంత్రం ఇది జ్యోతి జ్యోతిషాంధి జ్యోతిషి అని అక్కడ ఉంది ఎక్కడ ఉంది ఒక చోటేమో ఆ లిస్టులో పెడతారు ఇంకో చోట దాన్ని అలాగే ఉద్యోగస్తారు సమాన మంత్రగత పంచ సంఖ్య ఒకే మంత్రం ఆ పై మంత్రం ఈ చంద్రంలో ఒకే మంత్రం ఏటో మంత్రం ఎస్ ను పంచడం జరిగిన ఆ మంత్రంలో ఉండే ఐదు సంఖ్యని పూర్తించడానికి ఒక శాఖలో ఈ జ్యోతిష్ అక్కడికి పట్టుకెళ్తున్నారు రెండో శాఖలో దాని గురించి ఏం మాట్లాడటం లేదు అలా కేశాంచిత గృహిలకే కేశాంజిత్ నా అంటే మాధ్యంతర శాఖ వాళ్ళకి నా కాంగ శాఖ వాళ్ళకి దృహియటే ఇలా ఎలా చేస్తారు అని శాంతా అపేక్షా భేదానిత్యాహి సమాధానం చెప్తున్నారు సిద్ధాంతి ఏమని అవసరాన్ని బట్టి చేస్తా ఉంది అపేక్ష ఉంటే అక్కడప్పుడు ఐదు కావాలి పంచాన్ని సంఖ్య ఉంది నాలుగే ఉన్నాయి ఏం చేస్తాం ఐదో అపేక్ష ఉంది అప్పుడు మాకు వచ్చింది పెట్టకుండా అక్కడ మంత్రంలో ఉన్నది సందర్భానికి తగ్గది బ్రహ్మ గురించి చెప్పేసి పెట్టాం అపేక్ష ఉంది కాబట్టి ఇంకో చోట అపేక్ష లేదు అక్కడ పెట్టేవి కాబట్టి ఇక్కడ వదిలి పెడితే ఆరు అవుతుంది అది ఆరు అవ్వకూడదు పంచపంచ జనాహంలో ఉండే ఆరు చేసి పెడితే ఎలా కాదు నాలుగు చేస్తే ఎలా ఆరు చేసినా అలా పోసుడదు కాబట్టి దాన్ని అలా వదిలేస్తాం ఈ నాలుగులో ఎక్కడ చేపట్టాం అక్కడ బ్రహ్మాల్లా చెప్పారు ఇక్కడ బ్రహ్మేణ చెప్పారు అంటే చెప్పింది బ్రహ్మ ఒకటి అపేక్షణ పట్టి ఉంటుంది అది అది సంగ్రహ భాష వివరణ मध्यंिना हि सनमंत्रपठित प्राणापजनलाभापिते ज्योतिष अपेक्षा मध्यंजन यस् पंच पंच जंत्र కొంచెం ముందుకెళ్తే వాక్యశేషలో ఐదు దొరికేసేయవాడికి అప్పుడు ఎక్కడికో వెళ్ళి ఆ జ్యోతిష్టుని పట్టుకొచ్చి ఇక్కడ తగిలించి ఐదు అనే సంఖ్యని పూజించుకోవాల్సిన యాతన వాళ్ళకి ఆ సమస్య వాళ్ళకి కాబట్టి వాళ్ళకి జ్యోతిష్ యొక్క అపేక్ష లేదు నా అస్మిన్ మంత్రాంతర పట్టితే జ్యోతిష అపేక్ష భవతి అంటే అపేక్ష నా భ ఇంకో మంత్రంలో చెప్పినటువంటి జ్యోతిష్టుని ఇక్కడికి పట్టుకొచ్చి గుచ్చి సంఖ్యని పూజించాల్సినటువంటి అవసరం మాధ్యంజన శాఖ వాళ్ళకి లేదు వాళ్ళకి ఐదు తనపడుతూ ఉన్నది దీన్ని బట్టి ఒక విషయం అర్థం వాళ్ళు పూర్వం వాళ్ళు వేద మంత్రాలని వాళ్ళకి అర్థం తెలుస్తూ అని తెలుసు కేవలం అర్థ సంబంధం లేకుండా మంత్రం వల్లించి వాడికి ఈ సంస్థలే ఉదయించం అది ఎక్కడికెక్కడ మంత్రం చెప్పుకుంటూ పోతారు తప్ప అరే నాలుగు ఉన్నాయి రా ఐదు ఉండాలి రా అనే ఆలోచన వాడికి రాదు కాబట్టి మంత్రాలను చక్కగా అర్థం తెలుసుకుంటూ చదివేవారు అని మనకి అర్థం ఓకే అది వేరే సంగతి తదలాభాత్తు కాణ్వానాపేక్ష కాణువులకి అపేక్ష పడింది ఎందుకని ఎస్పని పంచపంచ జనాన్ని చదివారు వాళ్ళు ఐదు కావాలి రాణస్య ప్రాణమని మొదలెచ్చిస్తే నాలుగు అరే ఐదు బాబు అనే అపేక్ష వస్తుంది ఎందుకని శృతి ఏమని చెప్పింది పంచని చెప్పింది వాళ్ళకి ఐదు ఉంటే కానీ కడుపులో పోతొస్తుంది ఐదు లేకపోతే ఐదు కనపడాలి కాబట్టి అపేక్ష ఉన్నది కాబట్టి నాధ్యంజనులకు అపేక్ష లేదు కాణువులకు అపేక్ష కలదు అపేక్షాభేదాచ సమానేపి మంత్రే జ్యోతిష్రహణాగ్రహణే మంత్రం సమానమైన అపేక్షలో తేడాన్ని బట్టి మాధ్యంజన శాఖలో జ్యోతిష్టికి గ్రహణం ఉండదు కాళమ శాఖలో జ్యోతిష్టికి గ్రహణం ఉంటుంది గ్రహణ అగ్రహణం ఉండదు మీరు ఉండే తేడాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేయొచ్చా చేయొచ్చు దానికి దృష్టాంతం దృష్టాంతం ఇంకొంచెం బలం తి రాత్రే వచన భేదాత్డో గ్రహణాగ్రహణే ఇప్పుడు అతిరాత్రమునో వేద్యం ఉంటాయి నలభై రోజుల్లో ముప్పై రోజుల్లో చేస్తారు భద్రాచలంలో చేశారు అంతకుముందు కేరళలో చేశారు నంబూత్రి వాళ్ళు చేశారు మన ఆంధ్రప్రదేశ్లో వైదికులు ఉన్నారు అంటే యజ్ఞాలను చేయాలి అనే పట్టుదల కలిగిన అదొక ఐడియాలజీ ఆ ఐడియాలజీకి ఇప్పుడు మనం వేదాంతం చదువుకోవాలి అని ఇక్కడ సమావేశ కూడి ఈ ఫ్యాన్లు ఈ బిల్లులు కట్టుకుంటూ చదువుకుంటున్నావా ఎందుకని ఆ కమిట్మెంట్ ఉంటుంది కదండి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నా ఈ టైము బ్రేక్పాస్ట్ చేసి కాఫీ తర్వాత టీవీ చూడాల్సిన టైం లేదు అవన్నీ మానుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు బయట పడిపోవాలి అరగంట ముప్పై గంట ప్రయాణం చేసి వెళ్ళి మంట అవన్నీ చూసుకోవాలి అన్ని పనులు మానుకుని వస్తున్నారు ఆదివారం పొద్దున్న రాకరాక పూట సెలవు వస్తే అది ఇక్కడ ఖర్చు పెడుతుంది ఉంటుంది అలాగే వైదికల్లో కమిట్మెంట్ ఉంటుంది దేవ యజ్ఞాలన్నీ చేస్తూ ఉంటారు అతిరాత్రం అక్కడ కేరళలో చేయడం మన ఆంధ్ర వాళ్ళు ఏం తక్కువ అని భద్రాచలంలో జయించారు తెలుగు వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు కదా భద్రాచలంలో చేశారు అదే ఆ అతిరాత్ర దాని పేరు ఈ అతిరాత్రం పెద్ద యజ్ఞం దాంట్లో గ్రహములు అని ఈ గ్రహములు ఈ జ్యోతిషం వాళ్ళ గ్రహములు కాదు జ్యోతిషం వాళ్ళ గ్రహాలు అది ఆ కథ జ్యోతిషం వాళ్ళ గ్రహాలు వాళ్ళ హెడ్లో ఉంటాయి హెడ్లో తప్పింది ఎక్కడ అలా కాదండి అక్కడ ఉంటాయంటే ఎక్కడ చూపించు రాహువు సేతువు చూపించి రాహువు సేతువు ఉండవు అక్కడ చంద్రుడు గ్రహం అంటారు చంద్రుడు గ్రహమా వీడి హెడ్లో భూమి గ్రహం భూమి ఉండదు భూమి జ్యోతిషం వాళ్ళ హెడ్లో జ్యోతిషం వాళ్ళ లిస్టులో భూమి ఉండదు సూర్యుడు ఉంటుంది సూర్యుడు గ్రహం ఏంటండి సూర్యుడు చుట్టూ వెళ్ళి తిరుగుతోంటే సూర్యుడు గ్రహం చేసి పెడతారు వాళ్ళు వాళ్ళు వేరే అర్థం చెప్పాల్సి ఉంటుంది మామూలుగా అందరూ చెప్పుకునే ప్లానెట్ని ట్రాన్స్లేట్ చేస్తే అంతా గడపడాలి ప్లానెట్ అని ట్రాన్స్లేట్ చేయకూడదు మరి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి గ్రహ అని ట్రాన్స్లేట్ చేయాలి జిఆర్జీ అలా ట్రాన్స్లేట్ చేసి దాని మీద వస్తుంది చెప్పి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి అక్కడ ఉన్నదాంతో సంబంధమే లేదు వాళ్ళ హెడ్లో ఉంటుంది ఏదైనా హెడ్లోనే ఉంది అదే కాదు సర్వ హెడ్లోనే ఉంది సో ది పాయింట్ ఈజ్ ఈ అతిరాత్రి గ్రహములను ఉంటాయి ఈ గ్రహములు వేరు ఈ గ్రహములు ఏదో పేర్లు ఉంటాయి కాబట్టి అన్ని రూఢిపడాలి మీకు నేను చెప్తే లిస్ట్ చెప్తే మీరు మీరు విని ఉండాలి అగుంశు మేము గ్రహం అగుంశు రశ్ని రశ్ని రెండవగ్రహ రశ్ని మేధాభ్యేధిపతి మే అదాభ్య అధిపతి అవే గ్రహ అగుంశుష్ట మే రశ్చాభ్యేధిపతి మే ఈ అనువాకాన్ని సరిగ్గా స్పష్టంగా స్మరణము మరణ దోషాలు లేకుండా చెప్తే వాడికి వెంటనే మీరు పుష్పమాలేసి ఒక ఐదు వందలు లక్ష్యం చూసే అదుషిష్టమే కృష్ణుష్టమే దా అభ్యశ్యమేధిపతిమ ఉపానిశిష్టమేంతర్యాశ్చ్యమ ఐంద్రవాయవశ్యమే మైత్రరుణశ్చమ ఆశ్విన ప్రతి ప్రస్థాన శుక్రస్ మే మన్థీ చ మగ్రజనైదేవ్యే మరుత్వీయా ఆశ మే మా హేంద్రచిత్యే సావిత్రే సారస్వత్య మే పౌష్ణ్యే పామీవత మే హారీయోజన కూడా ఏదో ఒకటో రెండో నిశ్చయింటాను వీటన్నిటికీ గ్రహములు అని చెయ్యారు ఇది గ్రహములు ఆ గ్రహం ఎలా ఉంటుందంటే రోలు ఉంటుంది చూడండి చక్క రోలు షేప్లో ఉంటుంది చిన్నది ఉంటుంది ఎంత ఇలా ఉంటుంది రోలు లేక ఈ మహావీరుడి ఫోటో తీ ఉంటాయి చూడండి అలాంటి చిన్న చిన్న రోలు అలా ఆ షేప్లో అది ఇలా పట్టుకుంటారు మధ్యలో సన్నగా ఉంటుంది పట్టుకోవచ్చు రోజుకి పైన చిల్లు ఉంటుంది కదా వేసి ముట్టడానికి అలాగే దీనికి కూడా పైన చిల్లు ఉంటుంది ఆ చిల్లులో సోమరస్థాన్ని పోస్తారు అది ఎలా పట్టుకుంటారు అద్భుతంగా ఇలా పట్టుకుంటారు ఆ సోమరస్థాన్ని పట్టుకుని ఓహోమని చేస్తారు కాబట్టి ఈ గ్రహంలో పదహారు గ్రహాలు ఉన్నాయనుకోండి ఈ గ్రహం ఇరవై గ్రహాలు ఉన్నాయనుకోండి ఇవన్నీ ఇలాంటి పెట్టుకుంటారు అతిరాత్రి మళ్ళీ చూస్తే తెలుస్తుంది ఈ చెక్కతో చేసినవన్నీ లవలసలా పెట్టుకుంటాం బట్ ఇది పేర్లు ఉంటాయి ఇప్పుడు చెప్పిన విష్ణు ప్రకారంగా పెట్టుకుంటాయి అన్నీ సోమరసంతో ఉంటాయి ముందు గ్రహాన్ని హోమం చేయాలి అనగానే ఆ ఫస్ట్ క్లేస్లో ఉన్న గ్రహం దాని పేరు ఉంటుంది అగుమిషు గ్రహము అది తీస్తూ హోమం చేస్తాడు మంత్రం తర్వాత రష్మి గ్రహము అలా తీసుకుంటే హోమం చేస్తాడు అలాంటి గ్రహాలలో షోడచీ అని ఒక గ్రహం ఉన్నది దాని పేరు రూఢి మళ్ళీ పదహారాన్ని పెట్టుకోవద్దు దాని పేరు షోడశి అనే గ్రహంలో ఇప్పుడు అతిరాత్ర యజ్ఞంలో షోడశి అనే గ్రహం పట్టుకుని హోమం చేయాలా అక్కర్లేదా అసలు ఈ సమస్య మీకు ఎందుకు వచ్చింది అంటే అతిరాత్రే షోడశిన గృహాతి అని వాక్యం అంటే అతిరాత్ర యజ్ఞంలో షోడశి గ్రహమును తీసుకోనవలేము తీసుకోవడం అంటే హోమం చేయడం వల్ల అది చేయొచ్చు కదా అంటే కాదండి వాళ్ళు ఇది ఎదురువేదం ఇది ఆంధ్రప్రదేశ్ ఎదుర్వేదం ఇది అతిరాత్రే షోడశని గృహమే కర్ణాటకకి వెళ్తే వాళ్ళు ఎదురువేదమే అక్కడ ఏముందో తెలుసునా నా అతి రాత్రే షోడశని అంటే అతిరాత్రే యుద్ధం నుండి షోడశగ్రహము అంటే ఇంకా షోడసేనియగ్రహాన్ని అక్కడ స్థాపించడం ఉండదు దాన్ని హోమం చేయడము ఉండదు కవశ స్థాపనలాగా కలశలు పెట్టినట్టుగా పూజలో కలశలు పెడతారు కదా అలాగే గ్రహాలను పెడతారు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చూడండి అతిరాత్ర యజ్ఞం సేయం కానీ ఒక దాంట్లో వచనంలో ఇంకో ఇంకో శాఖలో వచనం ఇంకో శాఖాభేదం యజుర్వేదంలోనే ఒక శాఖలో గృహ్ణాతి అయిన ఉంది ఇంకొక శాఖలో నగృహాతి అయినుంది ఆ వచన భేదాన్ని బట్టి ఈ శాఖ వాళ్ళు ఆ షోడసి గ్రహాన్ని చేస్తారు ఆ శాఖ వాళ్ళు చేయలేరు గ్రహణము ఆ గ్రహణము ఆ రకంగా వీళ్ళు చేసుకుంటారు వాళ్ళు చేయాలి అలాగే అలాంటి వ్యవస్థ ఉంది అలాగే ఇక్కడ కూడా మాధ్యం శాఖ వాళ్ళకే ఆ జ్యోతిష్ని ఇక్కడ పెట్టి ఐదు సంఖ్యను పూజించాల్సిన అవసరం లేదు కానున్న శాఖ వాళ్ళు పూజించుకుంటారు వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళు చేయాల్సి ఉంటుంది తదేవం నావత్ శృతి ప్రసిద్ధి కాచిత్ ప్రధాన విషయాస్తి సరే మొత్తాన్ని అన్ని ఇష్యూలు సెటిల్ చేసేసి అసలు పాయింట్ వద్దాం ఈ విధంగా మనం ఏమని చెప్పామంటే సాంఖ్యులు చెప్పే ప్రధానానికి సంబంధించి వేదంలో ప్రసిద్ధి ఏమీ లేదు అంటే వేదంలో ఏ మంత్రము కూడా సాంఖ్యులు యొక్క ప్రధానాన్ని గురించి చెప్పుకుంటారు అది మాత్రం ఖాయం కానులు ఇలా చెప్పుకోవచ్చు మాధ్యమంలో ఎలా చెప్పుకోవచ్చు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి అవన్నీ వాళ్ళు పరిష్కరించుకుంటారు ఐదు నాలుగు ఈ ఇష్యూస్ సెటిల్ అవుతాయి కానీ ఒకటి మాత్రం ఖాయం కాన్వా మాధ్యాంజన అందరికీ కూడా ఎందుకంటే ఈ సాంఖ్యులు చెప్పే ప్రధానం అనేది ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు ఇప్పుడు సాంఖ్యులు ఏమంటారంటే మా ప్రధాన వాదము అని అంటారు దాన్ని కొట్టేశారు ఇంకా వాళ్ళు ఏమంటారంటే స్మృతి ప్రసిద్ధము అంటారు స్మృతుల్లో చెప్పారు ఆగండి దాన్ని కూడా కొట్టేస్తాను అది మనం సరేనా ఆనుమానిక మొక్కేకేతాంతి చే అనుమానిక అధికరణంలో కపిల స్మృతిని తెరస్తారు ఇంకా యుక్తి లాజిక్ కూడా మా సిద్ధాంతాన్ని ఒప్పుకుంటుంది అని ఉంది శృతిని ఇక్కడతో సెటిల్ చేసేసారు మీకు శృతి ప్రసిద్ధి లేదు అయిపోయింది కానీ మాకు స్మృతి ప్రసిద్ధి ఉంది కదా అది తరువాతి దాన్ని ఖండించి పారేస్తారు మరి యుక్తి కదా దాన్ని కూడా ఖండిస్తారు ఆ రెండు మిగులు ఉన్నాయి స్మృతి న్యాయ ప్రసిద్ధి పరిహరి స్మృతి ప్రసిద్ధిని మేము త్రోసిపుచ్చబోతున్నాము న్యాయము అంటే యుక్తి యుక్తి ద్వారా కాంతి సిద్ధాంతం నిలబడుతుందనే న్యాయప్రసిద్ధిని కూడా మేము పరిహరించ దాన్ని త్రోషిపుబోతున్నాము అని అన్నా ఆకాశాదిషు యథావ్యపదిష్టోక్తే కాబట్టి ఇక్కడికి శృతి ప్రసిద్ధి అయిపోయిన స్మృతి ప్రసిద్ధి రాబోతోంది అని భాష్యకారులు అన్నారు కానీ మనం అలా ప్రసిద్ధిని మనం తోచుకుంటున్నాను అయింది మనకు న్యాయ ప్రసిద్ధి మనకు అవ్వలేదు అది తర్వాత వస్తుంది అధికరణం పూర్తయితే స్మృతి ప్రసిద్ధి అధికరణం కూడా పూర్తి అయిపోయింది కారణత్వ అధికరణం అలాగూ అయిపోయింది అది వేరే అధికరణం అది కూడా అయితే ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణా పూర్ణమదే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమిష్యే శాంతి శాంతి శాంతి